కాబేత వాసన వాసన శబ్ద మాత్రు స్వప్నంలో అందమైన రథాన్ని చూస్తాడు వాసన చేత పుట్టిన రూప మాత్ర అదే వాసన యొక్క రూపమాత్ర ఆ శబ్ద ఆ రథము చక్కగా గణ గణ గణ ధ్వని వెళ్తూ ఉంటే ఆ శబ్దాన్ని విని సంతోషిస్తాడు మీరు కారు డ్రైవ్ చేసుకుంటే కారు ఒక చక్కటి మంచి సౌండ్ చేస్తూ దుర్ధని త్రాసు బావులాగా దారిపోతాం వెళ్ళిపోతూ ఉంది అనుకోండి మీకు మనసుకు ఉత్సాహంగా ఉంటుందా ఉండగా అలా కాకుండా గడగడలు ఏ పార్టీ ఆ పార్టీ కరెక్ట్గా సౌండ్ చేసుకుంటాం ఇంజిన్ కూడా మరో ఇబ్బంది పడిపోతాం లాగుతోంది అప్పుడు ఎలా అయ్యో ఈ కారు జాయి అయ్యే మనసు కష్టం నేను ఒకసారి మిత్రుడితో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నాను అతను చాలా అపాలద్దా మనకి మీరేమనుకోదు ఎయిర్ కండిషనర్ సరిగ్గా పనిచేయట్లేదు మనది మీరేమనుకోవద్దు ఆ కిటికీ మీరు తెలిస్తే ముయకూడదు మూస్తే తెరవకూడదు అర్థం అది తెలిస్తే మూసుకోదు మూస్తే తెలియకూడదు మీరేమనుకోదు ఆ తలుపు మీరు ఒకసారి వేస్తే జరపడదు మళ్ళీ తీసి ఇంకోసారి గట్టిగా వేయాల్సి ఉంటుంది తర్వాత ఆ బెల్ట్ మీరు పెట్టుకునేందుకు రాదండి దీసిపోయి ఉంటుంది ఒకవేళ మీరు కష్టపడి దాన్ని లాగి గుచ్చినా అది మీరు మెడై ఒక్కేస్తా పోసేస్తున్నట్టు తప్ప సుఖంగా ఉండదు మీరు ఏమనుకోకండి ఇటువంటి ఇబ్బందులన్నీ ఈ కార్లో ఉండాలి అని పాపం ఆయన నేను అన్నాను నేనే అనుకోనమ్మా నడిపించి అనందానికి విప్పించినందుకే నేను మొహా మహా ఆనంద పడిపోతూ ఉంటే ఇవన్నీ అనుకునే సమయమే లేదో సమయం నువ్వేమీ చెప్తూ చేయకు అంటే అప్పుడు నాకు అందించేది పాపం ఆ జీవుడు ఎంత దుఃఖపడుతున్నాడు ఆ కాపుతో ప్రయాణం చేస్తున్నాడు ఆ జీవుడు ఎంత దుఃఖపడుతున్నాడో అలా కాకుండా అదే బోక్స్ వ్యాగన్ మంచి కాదనుకోండి జర్మన్ కార్డ్ అనుకోండి జర్మన్ కార్డ్ లో మీరు కూర్చుంటే రోడ్డులో బతుకు వచ్చినప్పుడే మీకు డేటా తెలుస్తుంది తప్ప లేకపోతే అది పూర్తవుతుంది జర్మన్ ఇంజీ వరల్డ్ ఎనీవే కాబట్టి స్వప్నంలో మీకు వాసన యొక్క శబ్ద మాత్రం అనుభవానికి స్వప్నంలో వాసన యొక్క రూప మాత్ర అంటే మీ కారును మీరు చూసి మునిగిపోయారనుకోండి రూప మాత్ర అనుభవానికి వస్తోంది ఆ కారు లోపల మీరు సెంటు పెట్టుకున్నారనుకోండి గంధ మాత్ర అనుభవానికి వస్తుంది ఇవన్నీ ఎలా అనుభవానికి వస్తున్నాయంటారు చూడండి తదు పలబ్మనితో కరణ వృత్యాశ్రయం నేను దానికి తెలివి ఎదుత చూడండి ఆ ప్రకటమైన అంతఃకరణ వృత్తిని పట్టుకుని ఇవన్నీ మీకు చూడమనుకున్నాయి తెలిసిందన్న సమాసం సదుపలబ్ది కర్మ నిమిత్త అంటే సదుపలబ్ది నిమిత్త కర్మ దానిని పొందడానికి దాన్ని అనుభవించడానికి కర్మ నిమిత్తముగా ఉన్నదో ఆ కర్మ నిమిత్తము చేత ప్రేరితమై అంతఃకరణ వృత్తి ఆయా మాతృల రూపంగా ప్రకటమవుతూ ఉన్నది ఆ అంతఃకరణ వృత్తి యొక్క ప్రకటమును పట్టు ప్రకటమయ్యే స్థితిని పట్టుకుని ఈ దృశ్యమంతా కూడా మీకు ఎదుర్కొండ కనబడుతూ ఉన్నది స్వప్న వివేకము అంటారు మీరు ఎంత లోతుగా స్వప్నాన్ని విలేకం చేస్తే జీవితాన్ని అంత బాగా అర్థం చేసుకోవాలంటే కాదు దాంతో అభిమానం అని చెప్పేసి ఇదివరకు తిరిగి వేస్తే జీవితం అర్థం అయిపోదు తిరిగినందువల్ల లభించి ప్రయోజనాలు ఎవరు లభిస్తాయి అనారోగ్యాలు కూడా ఉపరిస్తుంది దానివల్ల వచ్చి సుఖ దుఃఖాలు నేను కాగాను జీవితం జీవితం అర్థం అవ్వాలంటే స్వప్నం వివేకం చేయాలి ఈ స్వప్నంలో ఇంత ఉందా ఇంత కథ ఉన్నదా ఈ స్వప్న ఓ రకంగా చూస్తే కూడా ఇంకా ఎక్కువ కథ ఉన్నదా ఈ స్వప్నానికి స్వప్నము అది హులక్కి హులక్కి అంటే తెలుసు కూడా ఇప్పుడు ఒక స్వప్నం వచ్చిందనుకుంటుంది స్వప్నంలో ఎవరో మేము ఏదో కోర్టులో కేసు చేసి ఎంత కష్టం అనిపిస్తుంది కోర్టుకు వెళ్లి కేసుని కేసుని యుద్ధం చేసి కేసుని పోరాడి విజయాన్ని సాధించి సత్యాన్ని మన పక్షాన సత్యం ఉన్నది కనుక మనకు సత్యాన్ని నిలబెట్టుకోవటం అది ఏమైనా సమాన్యమైన మాట అనుకుంటున్నారా మీరు చాలా కఠినమైన మాట ఎందుకంటే కోర్టుకి బయట ఉన్నప్పుడు మీకు కోర్టు ఆకర్షణీయంగా కనబడవచ్చు కానీ కోర్టు లోపలికి వెళితే అంత జటిలమైనటువంటి కనుక బహుమతుంది సత్యమును మీరు కంచు కాగడా వేసి వెతికితే మీకు దొరకదు తర్వాత ఏది బ్లాక్ అండ్ వైట్ ఉండదు మన వైపులాయరు వీడు వాళ్ళ వైపులాయరు వాడు అని ఉండదు మన వైపులాయరు వాళ్ళ వైపులాయరు కలిసేసి వాళ్ళలో వాళ్ళ కుమ్మక్క అయిపోతూ అలా ఉండదు చాలా జటిలంగా ఉంటుంది స్వప్నంలో మీరు కోర్టు కేసు ఫ్రైట్ చేస్తున్నారు ఇలా చేస్తే తెలివి వచ్చింది తెలివి వచ్చేటప్పుడు కదా ఏమైనా పోర్టుగేసిందా కూడా అదంతా కూడా కావాలి నేను మీకు చెప్పద సందేశం ఏమిటంటే ఫ్రైడే ఈవినింగ్ నేను మీకు చెప్పదం ఏమిటంటే మీరు జాగ్రత్త వ్యవస్థలో ఫైట్ ఏదైనా పోర్టుగేజ్ ఫైట్ చేస్తే అది కూడా ఇచ్చిది మాత్రమే మరి స్వప్నం కూడా దమ్ముడు అయిపోతుంది కనుక స్వప్నంలో మటుకు మీరు ఓపిక పట్టాలా అక్కడ స్వప్నంలో ఓటికి పట్టాలా అంటే మీ జాగ్రత్త వస్తువులు కూడా చేయాల్సింది ఒత్తికేసే కాదు ఏదైనా దుఃఖం మరో దుఃఖం మరో దుఃఖం ఇవ్వచ్చు ఏ దుఃఖమైనా కూడా ఇది స్వప్నము మాత్రమే అని మాట వలస కనుకున్నా మాట వలస కనుకోవడం మాట అనుకున్నా మీకు మనస్సుకి కొంత బరువు తగ్గుతుంది గు కాబట్టి స్వప్న వివేకము చాలా విలువైన వివేక త్యోతిషోతు అలోషత్మజ్యోతి ఆత్మజ్యోతి అంటే నాకు తద్ నపు అత్రలం అసి ఇప్పుడు మీరు స్వప్నంలో రసము రసము ఉన్నది ఎదుర్కుండా ఉన్నది ఆ రసానికి గుహ్రాలు కట్టేస్తున్నాయి రీ రోడ్డు చక్కటి రోడ్డు కాదంగా ఎదుర్కుండా ఉన్నది ఇదంతా ఎవరికి ఇదంతా కనబడుతూ ఉన్నది తెలియబడుతూ ఉన్నది ఇదంతా ఎవరికి తెలుస్తుంది అంటే ఇదంతా కూడా ఒకనొక జ్యోతికి తెలియబడుతూ ఉంది అంటే ఒకనొక జ్యోతి దీనిని అంతనూ ప్రకాశింపజేస్తూ ఉంటుంది అక్కడ ప్రకాశం అంటే తెలియదు కాదు స్వప్నంలో రథం ప్రకాశించింది అంటే అర్థం ఏంటంటే రథం తెలిసింది జాగ్రత్తలో రథం ప్రకాశించింది అన్నారు అనుకోండి మీరు భ్రమపడేందుకు అవకాశం ఎలాగా ఇదిగో దీపాలు బాగా వేసారు ఆ రథానికి చాందినీ లో కట్టి అలంకారాలు తీశారు చెంకీలోకి కట్టారు కాబట్టి రథము చమకర చక్కగా ప్రకాశించుకోండి సూర్యుడు ఎండ అలా ఉంది ఆ ఎండలో ఈ రథం నిల నెల అని ఇన్ని రకాలుగా మీకు భ్రమ కలిగే అవకాశం ఉండదు లేదా స్వప్నంలో ఆ రథం మేల మేల మెరిసిపోతూ ఉంది దాన్ని ఆ విధంగా మెరిసి ఇట్లా ఆత్మ చైతన్య జ్యోతి మాత్రం తర్వాత ఈ ఇంద్రియములు కూడా జ్యోతులే సూర్యుడు కూడా జ్యోతియే కానీ ఎటువంటి జ్యోతిలో తెలుస్తున్నా అవన్నీ ఓసారి ప్రకాశిస్తా ఇంకోసారి ప్రకాశిస్తా మనస్త కానీ ఆత్మ చైతన్య జ్యోతి అలు ప్రదృష్లు అది ఎన్నటికీ ఆడిపోవడం అనేది ఉండదు దేవాలయంలో అఖండ దీపం పెట్టే అక్కడ అఖండ దీపము అఖండ జ్యోతి అదే దేవుడు అదే మీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తుంది అయినా అనే అభిస్తా మన వాళ్ళు ఏం చేస్తారంటే దాని చుట్టూ ఒక వీడు అని ఒక సెన్స్ పెడుతారు మన జంతువులు పెడతారు దేవాలయంలో అఖండ దీపం కనుక ఆగిపోతే అది కూడా దేవుడి ఏదో ఏదో పీడ ఉపద్రవం వస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి దీపం ఆకపోతే మాందరికీ ఉపద్రవం రావడం న్యాయం లేదు కదా దేవుడికి కూడా అది అండంగా లేదు ఇప్పుడు సపోజ్ మీరున్న బీలో దేవాలయంలో దీపం అడిపోయిందనుకోండి ఆ బస్తీలో వాళ్ళందరికీ దుఃఖం వచ్చిందనుకోండి అది దేవుడికి మాత్రం ఏమైనా శోభగా ఉంటుంది అలా ఉండొచ్చా దేవుడు కూడా అంత మూర్ఖంగా అలా ఉండకూడదు అలాగే సెంటిమెంట్ దాని చుట్టూ ఒక మీనింగ్ లెస్ బిలీఫ్ పెట్టకూడదు కానీ శిల్పాలిలో అర్థం చేసుకొని తెలుసుకోవటం సో ఏ ఆత్మజ్యోతికి అది తెలుస్తూ ఉన్నదో అంటే అర్థం దాన్ని తెరలేస్తే ఈ ఆత్మజ్యోతి చేత అది తెలియబోడుతూ ఆ విషంగా ఉన్నదో ఆ ఆత్మజ్యోతి స్వప్నంలో ఎలా ఉండో తెలుస్తున్నా జ్యోతి మీరు కా జ్యోతి కూడా లేవు అదొక్కటే జ్యోతి జాగ్రత్తలు వస్తున్నారో ఆత్మజ్యోతి ఓ పెట్టేషన్ ఖర్చి ఉంటుంది కత్తిని వరలో పెట్టేశారు కనపడదు ప్రకాశించదు ఉంటుంది ప్రకాశించదు ఉన్నట్లు మనకి తెలియదు కానీ స్వప్నలలో వర నుండి తీసి ధగ ధగలాడిపోతున్న కత్తి లాగా ఆత్మజీవతి చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది అసిహి ఇవ కోశంలో పడిపోయిందనుకోశం లోపలికి వెళ్ళిపోయింది అనుకోని కత్తి పోషముల నుండి సపరేట్ గా ప్రకాశించేటువంటి కత్తి మీకు కనపడదు కానీ పోషం నుంచి విడదీసి పోషం ఎక్కడ ఉండి కత్తి ఇస్తారు అంటే అప్పుడు కత్తి స్పష్టంగా స్వచ్ఛంగా ప్రకాశించుకో కనపడుతుంది ఆ విధంగా ఆత్మజ్యోతి స్వప్నంలో నిర్లిప్తముగా అంటే ఇంద్రియము విలక్షణముగా అలుప్తముగా ఏనాడు లోపించేది కాని విధంగా అద్భుతంగా సకాశిస్తూ అనుభవానికి వచ్చి చెందిన తర్వాత మంత్రం దానికి అవతారంటే అరే విధము కదా అంటే అయిపోలేనప్పుడే రథము గుర్రము మా రోడ్డుతో అయిపోలేదు స్వప్నం చర్చ ఇంకా ఉంది ఇంకా ఏముంది సతత్రానంద ఇప్పుడు జాగ్రత్త వ్యవస్థలో జాగ్రత్త వ్యవస్థ కానీ సూక్నవస్థ కానీ ఆనందము మొదము ప్రముదము కూడా ఉన్నాయి ఆనందం అంటే ఇక్కడ కరుపునడా నుంచి నృత్యమైన భోజనం పిండి వంటలతో భోజనం తింటే కలిగిన ఆనంద సుఖానికే ఆనందం అని పేరు పెట్టండి బ్రహ్మానందం తరం దానికి ఆనందంగా పేరు పెట్టండి కొడుకు కూతురు వీళ్ళందరూ ప్రేమగా ఉన్నప్పుడు అంటే వాళ్ళు చిన్నపిల్లలై ఉంటారు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకే ప్రేమగా ఉంటుంది పెద్దవాళ్ళ అయిన అనుకోండి వాళ్ళకు భార్య వాళ్ళకి వాళ్ళు ఆ భార్యతో ఆ సంతారంతో ఓ ఉద్యోగంతో సతమతం అవుతాం సినిమా ప్రేమి టై ఉంటే ప్రేమిస్తారు వాళ్ళకి అభ్యర్థులు లేదు ప్రేమించకూడదనే ఉండదు ప్రేమించకూడదని ఉంటుందా మన ప్రజలకు మనల్ని ప్రేమించకూడదని ఎందుకుంటుందో ఉండదు కానీ పాపం టైం ఉండదు తర్వాత ఆ స్పేస్ కూడా ఉండదు టైం ఒక్కటే కాదు కూడా ఉండాలి ఆ స్పేస్ ఉండదు టైం కావాలంటే ఎలా వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఇన్నర్ స్పేస్ ఉండదు ఎందుకని తండ్రి గారిని ప్రేమిదాం అమ్మగారిని ప్రేమితాం అంటే ఆఫీస్ టైమ్ అది పెట్టుకోవాలి లేకపోతే భార్య ఏదో ఏదో పెడుతుంది సమ్ అబ్జెక్షన్ లేకపోతే ఆయన ఏదో ఒక పదో పెడుతుంది లేకపోతే ఈ కొడుకు దీనికి ఏదో ఇష్యూ పెడతాను వాళ్ళని ఏదో స్కూల్లో జాయిన్ చేయడమో ఆ స్కూల్లో దేవపడ మరొకదాన్ని మరొకదానికి ఉద్యోగం ఉద్యోగంలో ఏదో ఒక ప్రభుత్వం పెడుతూ ఉంటాయి ఇచ్చే రూపాయల నెల ఏడు నెల సంఖ్యలో కూర్చోయ్యను అది కష్టపడాల్సి వచ్చింది కష్టాలు పడుతుంది తల్లిదండ్రులను ప్రేమించరా అంటే వాళ్ళు ఎవరు ప్రేమిస్తాడు కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చక్కగా ప్రేమిస్తారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల్ని వాటే చేసుకుంటాం మహాప్ర దాని పేరు మూదము తర్వాత ఇలాగంటి సుఖానుభవమే మరింత రెట్టింపు సుఖానుభవం మీకు తగిలిందనుకోండి దాని పేరు ఇవి ఉంటాయి ఇవి యాగ్ర వస్తూ ఒకప్పుడు ఉండొచ్చు ఒకప్పుడు ఉండకపోవచ్చు అది స్వప్నంలో సమస్య ఉంది వీటన్నిటినీ కూడా స్వయంగా మీరు సృష్టిస్తారు మీరు ఉండవు నిజానికి కొడుకుంటారా స్వప్నంలో ఉండడం అయినా కూడా వాళ్ళు సృష్టించేస్తుంటారు ఒక రకంగా సంతానం లేని వాడు సంతానాన్ని సృష్టిస్తారు పిండి భోజనం లేని వాడు స్వప్నంలో పిండి వంటలతో అలాగే అవన్నీ సృష్టించుకుంటాడీ స్వప్నంలో వాడు సృష్టి చేస్తాడు కదా అది చాలా చిత్రంగా ఉంటుంది ఆ స్వప్నంలో ప్రత్యేకమైన కలిగించేటువంటి థింగ్స్ వస్తువులు కానీ లేక సుఖానుభవములు కానీ రథము మేవు రథా అలాగే ననందా ఆనందాన్ని సృజతూ కానీ మీరేం చేస్తాడు ఆనందాన్ని సృష్టించారులాభనిమిత్త కానీ ముద అంటే ముఖమ్మ బహుజన రామశబ్దాలు వస్తున్నారు ముదు ము శబ్దం ముదు ముదౌ ముద అర్థం అంటే అండ్ పత్తి చేసుకోదగినటువంటి సందర్భాలు పరీక్ష కష్టంగా రిజల్ట్ వస్తుంది పరీక్ష అది అయితే లాభం జరుగుతుంది ముదు లేకపోతే మీకు వీరికి టెలిగ్రాఫ్ వస్తుంది కొడుకు బుక్ చేస్తుంది ముదు ఇలాంటి ఇలాంటి అభ్యంతరం వల్ల కలిగించి కలిగే అటువంటి లాభముల వలన కలిగే సుఖానుభవము ఎగలవో అదే మరింత ఎక్కువ స్థాయిలో కలిగితే వాటిని ప్రముద అంటారు ఇప్పుడు పెళ్ళయిందండి అందుకో రెండు ఎందుకో కొడుకు పెళ్ళైందరో పది సంవత్సరాలు కొడుకు పుట్టడం పుట్టడం కొట్టడం వీళ్ళు పొడుకులన్నీ కోరుకుని పూజలన్నీ చేసుకుని అప్పులు కుట్టే కలిసిపోతాయి అంతే ఇవన్నీ కూడా స్వప్నలో రెడీమేడ్గా ఉంటాయా ఉండదు మేము లేకపోతే లోకేమొచ్చింది వీళ్ళు చక్కగా బాధనాన్ని సృష్టించేస్తాడు అత ఆనందాది సురు చేస్తే ఇవన్నీ లేవు లేకున్నా కూడా వీడు చక్కగా వీటన్నిటినీ ఆనందము ముదు ప్రముదు అన్నిటినీ కూడా సృష్టిస్తున్నాడు ఇంకా ఉంది కథ లేదు నా పత్రంతి ఆ స్వప్నముందు వేషాంతములు దేశాంతంలో అంటే నీటి కనీయలు లేవు ఇంకోటి గుంతలు లేవనుకోలేదు స్వప్నంలో ఇంకోడు గుడు గుసినట్టుగా కావచ్చు బయట ఇంకుడు గుర్తలు లేవనుకోలేదు ఆ పద్ధతి లేదు స్వప్నం ఇంకుడు గుర్త కాబట్లేదు బట్ అనే నేనే చేశాను సృష్టించేశాంత తర్వాత పుష్కరి సదస్సు కావాల్సి వచ్చిందనే జరిగితే సదస్సు లేదు సరస్సు పుష్కరీ పుష్కరం ఇప్పుడు మేము పుష్కర స్నానం చేయడంలో అందించిన స్వప్నంలో ప్రవేశించాను వెళ్ళబోతున్నాడు స్వప్నం కూడా అయితే అదే పుష్కర స్నానం చేయలేదు నదు కృష్ణాంజీతో స్థానీ కృష్ణ మా కృష్ణాంజలి నా నారాయణ స్థానం కదా నా అన్నదానది కావాలంటే సింధు నది సింధు నది కావాలంటే రాజస్థాన్ వేసా తీసుకోవాలి ఆ స్వప్న వేసాతో వాడు ఇవ్వడం మన తీసాను కాబట్టి ఈ నదులన్నింటినీ మనం స్వప్నంలోనే సృష్టి చేయవచ్చు వీళ్ళు ఏమిటంటే స్వప్నంలోనూ అంటే సృష్ మరి సోలేకర్తీకర్ నేషాస్ నీతి పదీయ పుష్కరీణా అంటే చెరువులు లేవు సరే భవంతి నా భగవతి ముందు పెట్టుకోవాలి భగవతి అయితే ఉన్నది అని అర్థం చెప్పకూడదు నా ఉంది కదా వెడక సంస్కృతంలో నా ముందు పెడతారు భవనం చేయాలి పెట్టుకుంటా ఇవే ఉండవు నా భవన సృజ మాత్రూస్తుంటే దేవుదాన్ని భూకుంఠ పాఠి సృష్టించారు ఎలా సృష్టిస్తారు రూపించి జాగ్రత్త వస్తువు అంతఃకరణము కరణము అంటే ఇంద్రియము ఇంద్రియానుగ్రహక దేవత అన్నీ ఉంటాయి కాబట్టి ఆ సరస్సు ఉంది చూపు ఉంది ఆ చూపును అనుగ్రహించి ఆరు చూడు ఉన్నాడు అందుకే వీళ్ళు ఏం చేస్తారు ఆ సరస్సుని దర్శించారు అది ఆకాశ కాలంలో ముద్ర పడుతుంది వాసన అనుప ఆ వాసన యొక్క రూపం మాత్రం మీకు స్వప్నంలో పెడతాము ఆ విధంగా స్వప్నంలో వీళ్ళు సహ కతూ కను సహా కలు కతవుడు చేసేటం కూడా సంతోషం స్పష్టంగా చెప్తారు అక్కడ భవిష్యత్ చాలా డేంజరస్ గా ఉంటుంది డేంజర్ డేంజర్ అన్నట్టుగా నాకత్తే పాపం జ్ఞానం చూడటానికి వీడు పాపాలను ఆయన తీసేసుకున్నాడు వాడి పుణ్యాన్ని ఆయన ఇచ్చాడు అది వాడి పుణ్యాన్ని తీసేసుకున్నాడు పాపాలను ఇచ్చాడు ఆయన పుణ్యాన్ని తీసుకోడు పాపాలను తీసుకోడు పుణ్యాన్ని ఇవ్వడు పాపాన్ని ఇవ్వడు ఇక్కడ మీరు కదా ఇప్పుడు మీరు ఒక ఆయన పడుతుంది దేవుడు దేవుడు అనుకోల్ బాడీని పడుతుంది దేవుడు దేవుడు అనుకో అంటూ ఉంటే ఇంతలో ఆయనకి అశుభం డయాబెటీస్ ఈ డయాబెటీస్ తెలియదు కదా ఆయన దేవుడు మరి డయాబెటీస్ జరిగేది మీరు దేవుడు చేస్తా ఉండగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు దేవుడు అయితే చక్కగా ఎక్సర్సైజ్ రాజు ఎంత మొత్తం మూడో రోజును పూజిస్తూ ఉంటారు చేసి అప్పుడు ఏమవుతారు అయితే ఒక భక్తుని యొక్క రిపీ చేసి తీసేస్తున్నారు మీరు పోరాటం లేకుండా చేసేస్తుందా తీసేసి ఏం తీసుకుంది తెలుసుకోవాలి అంటే అర్థం అండి ఆ డయాబెటీస్ ని చెనిపేసేటువంటి శక్తి ఈ మరి ఇంత దేవుడు చెప్పిన అట్లా అలాగే విశ్వస్తున్నట్టు దేవుని ఎందుకంటే చేయాల్సింది మీరు ఆ దేవుణ్ణి మీరు చెప్పడానికి మహారాజు గారి యొక్క కర్చని రాజుగారి కచ్చిని బేర్కాయలు జరుపుకుంటూ ఆ బేర్ తెలుపు ఎందుకు అంటుగా చర్చ ఒక గొప్ప సింబల్ అది రాజక్షణ సంహరించేస్తుంది దానికోసం వాడుకోవడం కానీ ఇప్పుడు చర్చ వాటి కోసం వాడుకోవడం నరేంద్ర మోడీ గారు అమెరికా ఎందుకు వెళ్ళారు ఆయన చర్చలు ఒకటే చేయాలి ఆయన ఢిల్లీలో సోపడవల్లా నడిపించాలా ఆయన అయితే ఢిల్లీలో ఈ రోజు ఈ కాదు ఆ రోజు అసలు వెళ్తున్నాయి కదా చూసుకోకూడదు ఆయన ఇలాంటి చిన్న చిన్న చూసుకోవడానికి లోకల్ పీపుల్ సరిపడతారు వాషింగ్టన్ వల్లి యుఎస్ కాంగ్రెస్ అట్రస్ చేయాలంటే ఆయన చేయాలి అసలు దేవుణ్ణి అంటే ఆయన దేవుడు నా అభిప్రాయం కాదు దేవుడు ఇక్కడ క్రిందిని మీరు క్రింది యాక్టివిటీస్ లో పెట్టుకోవాలి చిన్న చిన్న వాటికి పెట్టుకోవాలి మరి తనకోవాలి లేదా దేవుడిని మంత్రి పెట్టుకుంటారన్న మోడల్ పెట్టుకోవాలి రాజకీయ అబ్బాయి దేవుడిని మోక్షానికి ఆ మోక్షాధి ఇది ముఖ్యం కాదు మోక్షమే ముఖ్యం మోక్ష పురుషార్థానికి దేవుడిని పెట్టుకోవాలి ఈ చిన్న చిన్న నచ్చకేసి దేవుడు పెట్టుకోవాలి దానివల్ల ఏమవుతున్నారు విపంక్ష ఆఫ్ సింప్లిసిటీ ఇక్కడ చూస్తూ కూర్చోవాలి ఇక నిధికారుస్తారు కానీ ఆయన వెళ్ళి అమెరికా వెళ్ళకూడదు పాకిస్తాన్ వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఈ పరిస్థితి అద్భుతంగా తయారవు సహి కర్త ఆ జీవుడు అపురుషుడు ఆత్మలు పొంది వినే కర్త అలాంటి సృష్టించి బాధితుంది వాసనాశ్రయ చత్రుద్భవ నిమిత్త కర్మ హేతు మన ఆత్మకర్త అంటే అభిప్రాయం వచ్చిన ఆ వాసన ఏమిటి కర్త సంస్కృతి కర్త ఆ సంస్కృతి యొక్క వాసన ఆ వాసనకి ఆశ్చర్యమేది క్షేత్రం వాసన ఎక్కడుంటే క్షేత్రం మెమ్మదిలో ఆ చిత్రం యొక్క వృత్తి ఒకటి ప్రకటమవుతుంది ఆ వృత్తి ఎందుకు ప్రకటన అవ్వాలి ఆ వృత్తి ప్రకటమవుతు కావలసిన కర్మ సిద్ధమైనది అది కూడా చిత్రంలోనే ఉంటుంది కర్మ కూడా కాబట్టి ఆ కర్మ నిమిత్తంగా ఆ వృత్తి ప్రకటనై ఆ సరస్సుపమాత్ర దృశ్యమైనది ఎప్పుడైతే రూపమాత్ర అయిన సరస్సు దృశ్యమైనదో సదస్సుని ఆత్మ చేత ప్రకాశింపజేసింది ఆత్మ కట్టే తప్పటి తీసుకుని కట్టపాటి వేగంగా లోతుగా చదివి అక్కడ నుంచే నీళ్లు తీసుకొచ్చి దాంట్లో పోసి ఓ సదస్సు తయారు చేసిందని అలాంటి కర్తలతో అసహ్యకర్త అన్నారు కాబట్టి అదిగో ఆత్మకర్త అయిపోయింది మీరు అలాగే దాని తప్పుగా వ్యాఖ్యానం చేయకూడదు మీరు అంటే ఆ సదస్సు యొక్క వాస నాకు ఆస్తికరమైన ఏ చిత్తము కలదు ఆ చిత్తము యొక్క మృతి సదస్సు రూపమైన మృతి ఉద్భవ ప్రకటమౌనకు నిమిత్తమైన కర్మ ఆ కర్మ హేతు ఆ కర్మ కారణముగా ఈ సమస్యను సృష్టిస్తున్నాడు పరమాత్మ అక్కడే గురువుడు అని చెప్తున్నాం తప్ప ఇంకా అక్కడ గృహం తల్లి ఆయన సమస్యను తయారు చేశాడు అటువంటి మాత్రం కాదు చర్మ సత్య కర్తరత్వం అటువంటి కర్తరత్వం అంతే తప్ప మీరే స్వయంగా ఆత్మయే స్వయంగా కలిగి తయారు చేస్తుందని కాదు ఎందుకో తెలుసు డైరెక్ట్ గా ఆత్మయే కర్త ఎందుకు అనుకోదు అసలు కలిగినది ఆత్మే అది ఎందుకు అనుకూడదు అంటే పురాణం అవుతుంది అలా నవ్వడి కానీ పురాణం అంటారు అలాగంటే అలా కాదు నాకు సాక్షాదేవా అంటే తప్ప డైరెక్ట్ గా ఆత్మయే కర్త మాత్రం కాదు ఎందుకో చూసిన త్రియా అంటే సాక్షా స్వప్నమునకు సాక్షాత్తుగా సరస్వము తల్లి దాంట్లో నీళ్లు నిలిపి ఆ విధంగా సరస్వమే తయారు చేయక అనే క్రియ సంభవ ఎందుకూ చూసినా అండి సాధనాభా అక్కడ కావడానికి గడపాటులు మొదలైన సాధనాలు ఏమి చేతులు పాటు మొదలైనవి కూడా ఏమీ ఉండదు క్రియ ఒకటి సంభవం అవ్వాలి అంటే సాధనాలేమీ ఉండాలి చెప్తాను నది కారకమంతమేనా క్రియా సంభవతి కాద కారకము లేకుండా క్రియ సంభవము కాదు కారకము అంటే మీకు తెలియాలి కారకము అంటే వ్యాపారము చేసేము కారకాలంటే వ్యాపారము చేసే కాకరణము కారణము అంటే పనిముత్తు ఆ పనిముత్తు ఒక బుక్ లో పెట్టేసి అలాగే పెట్టాల కారణం ఆ పనిముత్తును తీసి దాంతో పని చేయలే కార్యక్రమం అవుతుంది కాబట్టి మీరు ఇంట్లో పని ముక్కగా అది ఒక్క రావు దాంతో శాసనోట నా శాసన నాకు ఎవరికి వస్తుందంటే అది చూసి సజీవర్ ఎందుకంటే అది ఎందుకంటే అని అడిగారు అని కోసం కప్పల్ శ్వాస మీరు ఎప్పుడైనా దాంట్లో కాఫీ పోస్తున్న కాఫీ తాగకపోతే ఇది స్నేహితుల కప్ కాఫీ పొస్త ఇంతే తప్పు శ్వాస వస్తాయి కానీ అలర్మించారు నాకు మీరు నెట్ వస్కొని మీరు బ్యాంక్ లాకర్ లో పెట్టే చక్రెడ్ చదివారు సిటింగ్ ఇన్సైడ్ ది లాకర్ ఇజిట్ నెట్ క్లాసెస్ నెట్ లో ఉండాలండి నెట్ వస్ అలా నెక్ లో ఉంటే నెట్వస్ వస్తుంది అంటే లాకర్ లో పెట్టే పెడితే నెట్వర్స్ అలా మీరు నాటిలో నెట్వర్స్ కారకము అంటే వ్యాపారము చేసే కారణము ఇటువంటి కారకము లేకుండా క్రియ సంభవము కాదు నచ్చా హస్తాన్ని క్రియాకారకాన్ని సంభవంతి ఆ స్వప్నం ఉండదు తకర స్వప్నం యొక్క కారకము అంటే క్రియను చేసే కారకములు చేతులు కాళ్ళు మొదలైనవి దేహంలో భాగంగా పనిముట్లు వీటి వంట వస్తాయి చేతులు ఉంటే ఇంకా మీకు పనిముట్లు ఆ స్వప్నంలో సంభవమే కావు ఆ జాగ్రత్తలో ఉన్నాయి ఎలా అంటే ఉన్నాయి జాగ్రత్తలో అలాగా ఎక్కడూ కానీ జరిగితే స్వప్నముఖూ కాలు కారకములు ఏమీ లేవు కానీ దానికి భిన్నంగా స్వప్నానికి భిన్నంగా జాగ్రత్త వస్తువులు అయితే ఈ కారకములన్నీ ఉన్నాయి కాబట్టి వాసనాశ్రయాకరణ మృత్యుద్భవ నిమిత్తం కర్మ నిర్వర్తి మనం అనుకుంటాము ఇదంతా సర్వంగా చేయబోతున్నాం అంతా ఏమో దేవలే దాన్ని తీసేట్లు చేయాల్సి ఉంటుంది కారకము అంటే వ్యాపారము చేసే కారణము లేకుండా తీర సంభవము కాదు ఆ స్వప్నముందైతే కారకములైన చేతులు కాలుడు అంటే అసలు తిట్టాలంటే లోన్ ఉండాలి మరి స్వప్నంలో లోన్ కలిగి స్వప్నంలో పిలిచు దానికి ఏదో వ్యవస్థ చేయాల్సి పిలిపించో ఆ స్వప్నములైతే చేతులు కాళ్ళు నోరు మొదలైనవి సంభవము కావు మంచిది ఏ జాకర వ్యవస్థ ఏంటైతే ఆ కారకములు ఉన్నావో అసలు ఆత్మజ్యోతి చేయ ప్రకాశింపేయమనే కర్మ చేయబడుతోంది జాక్ర వ్యవస్థలో చేతులు కాదు నోరు చేతులతో పనిచేస్తున్నాడు కావలతో అయితే ఇవన్నీ ఆయా పనులు చేస్తున్నాయి అంటే వాటి ఆత్మజీవజీ యొక్క ప్రకాశం లభిస్తూ ఉండాలి జాతర వ్యవస్థలో ఆ ప్రకాశం లభిస్తూ ఉంది ఆత్మజ్యోజీ అనే ప్రకాశం ప్రతి కొడుతూ ఈ కార్యక్రమంలో పనిచేస్తున్నాయి ఈ పనులన్నీ వీడు చేస్తున్నాడు రసములు మొదలైన వాసనలకు ఆధారమైన అంతఃకరణ వృత్తులు ఉద్భవించుటకు కారణము అట్టి కారణాలే అది వ్యాకరణ వ్యవస్థలో వీడు చేతులతోటి కాళ్ళతోటి నోటితోటి తర్వాత గొడపము పారా మొదలైన సాధనములతో రసము మొదలైనటువంటి వస్తువులను తయారు చేస్తున్నాడు అక్కడ వీడు కార్యక్రమాలను ఉపయోగించి ఆ పనులన్నీ తయారు చేస్తున్నాడు దేవేం చేయాలతో చేస్తున్నాడు కాబట్టి వాటికి సంబంధం చేంతకరణ వృత్తులు ఆ వాసనలు నిర్మాణం అవుతున్నాయి జాగ్రత్త వ్యవస్థలో అక్కడ కూడా చేయలేదనుకోములు తయారు చేయడం ఇలాంటిది జాగ్రత్త కూడా అందరూ చేయలేదనుకో అప్పుడు రథములను తయారు చేయటా అనే రథం ఉంటుందా ఉండదు స్వప్నంలో రథములను నిర్మాణం చేయడం కాబట్టి ఇంద్రియము కరగములు ఇంద్రియానుగ్రాహక దేవతలు విషయంలో ఇవన్నీ జాగ్రత్త వస్తువులు ఉపలభ్యమవుతూ ఆత్మజ్ చేత ప్రకాశింపజేయబడుతూ అక్కడ వీళ్ళు ఆ దేహేంద్రియాలలో ఉపాధితో కష్టయ్య వాటిని అన్నిటినీ చేస్తూ ఉండబట్టి ఆ వాసతలు అంతఃకరణ నిర్మాణమవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు స్వప్న ఆ రథానికి మూలము వాసన ఆ వాసనకు ఆధారము అంతఃకరణ వృత్తి అటువంటి అంతఃకరణ వృత్తి ఉద్భవించుటకు కారణం ఏమిటి జాగ్రత్తలో చేసుకుంటున్నటువంటి కారణం అందుచేతనే ఆ మొదలు కర్త అని ఓకే కాబట్టి ఇప్పుడు సహాకర్త అన్నారంటే అంటే వీళ్ళు స్వప్నంలో ఈ గురపాలు బాగా ఉంటుంది తల్లి సంస్థ ఉంది చేసేటది చాలా అభిప్రాయం ఆ విధంగా వ్యాకరణ వస్త్రం చేసి కర్త కాబట్టి ఆ వాసన స్వప్నంలోకి ప్రవేశించి అక్కడ కర్తృత్వము ఇక్కడ వచ్చింది అక్కడ కర్తృత్వం లేదనుకోండి స్వప్నంలో రథాగ్రమం ఉండేది కాదు కానీ స్వప్నంలో రథం కర్త ఉంటుందా ఆ ప్రభుత్వము జాగ్రత్త అసలు చెప్పిన వస్తలోకి సంక్రాంతి ఇక్కడ మూడు మంత్రాల్లో చెప్పారు ఏమని చెప్పారు ఆత్మనైవ జ్యోతి అయ్యతే ధర్మ గుంత్రో చెప్పారు ఏమని వీళ్ళు సూర్యుడు లేడు చంద్రుడు లేడు శబ్దాదు లేవు అప్పుడు అయినా కూడా వీళ్ళు విధులు తిరుగుతున్నాడు పనులు చేసుకుంటున్నాడు మళ్ళీ వాపసు చూసుకున్నాడు ఈ పేర్ని అంటే ఆత్మ అనే జ్యోతితో ఈ పనులన్నీ చేసుకున్నాడు అది స్వప్నం గురించి మాట కాదు అది జాగ్రత్త లో కాబట్టి అక్కడ కర్మ కూాగ్ర అవస్థలో ఇంద్రియాల ఉపాధితో కర్తగా నిలబడి ఉన్నారు ఆ కర్తృత్వము అక్కడ ఉన్నబట్టి అంతఃకరమ వృత్తిలో ఉండే వాసనల రూపంగా స్వప్నావస్థలో వాటన్నిటినీ సృష్టించుకోగలుగుతున్నాడు కాబట్టి ఆ విధంగా వాటన్నింటినీ సృష్టించుకునే కర్త వీడు స్వప్నావస్థలో అవుతున్నాడు అంటే కాబట్టే సంభవం అవుతోంది అయితే జాగరణ అవస్థలో యథార్థమైన కదా నేను నా మాట మీరు వింటుంటే జాగరణ అవస్థలో దేహేంద్రియాలలో ఉపాధితో కర్త అవుతున్నారు నేను ఎప్పటికప్పుడు ఆ పదాన్ని వేస్తూ చెప్పుకుంటూ వస్తున్నాను ఆత్మజీవే ఉపాధి అంతే కి కర్తృత్వ స్వతృత్వ యాగద్రవ స్థల కూడా స్వతృత్వ భాతృత్వ వస్తుందని మార్కీని మార్కాలి చెప్తా ఒక ఆయన అడిగాడు అది ఒక ఆ రకంగా ఎవరు చూడొస్తారు కానీ ఇప్పుడు ఇస్తారు చూస్తున్నాం రి అన్నాడు మీరు వెళ్ళి రేపు చాలా వాళ్ళు వెళ్ళి ఎదుర్కొన్నాడు మాట అంటే అయినా అన్నాడు నేను మాటా వలసన్నా కూడా మాకు ఏం చేస్తాను అని కాదు అన్నాడు ఆ రకంగానే మాట వనసకి ఈ కర్తృత్వ వ్యవహారాన్ని మరి సోమస్లో అవసరం చేస్తారు చేసి ఆ తర్వాత అదే శ్లోకాల మంచి ఈ స్వప్నాలు చెప్పేటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి మూడు నాలుగు మంత్రాలు ఉన్నాయి వీటన్నింటినీ సహకరించాలి అంటారు మీకు నాకు అనువురావు ఒక నెయిన్ మీకు అనుభవాన్ని కాబడుస్తున్నారు తర్వాత ఐఆమ్